స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాం సిస్టర్ అప్పటి వరకు స్తోత్రం నైనా పరిశుద్ధుడా మైమోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త అయిన ప్రభావ నీకు వందనాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతి గున్న తండ్రి నీకే వందనాలు అబ్రహాం ఇస్సాకు యాకొప్ల దేవ నా దేవనీకే వందనాలు ప్రభావ మా మధ్యలో ఉన్న దేవానీకే స్తోత్రం చెల్లిస్తాం పొద్దు రాత్రి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపషదేవ నీకుపల్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన తండ్రి నీకి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకి స్తోత్రం నైనా ఈ ఆరాధన తంట తోడైన మాకు విజయం దయచేయండి ప్రతి ఒక్క మాకు తొలగించండినైనా ఏసు ప్రభ రానబిడ తొందరగా మీరు నడిపించండి యేసు వందనాలు ప్రభ ఈ ధన్యత ఇచ్చిన విధానం బట్టే నీకే కొట్లాది కొట్లాది వందన స్తోత్రం చెల్లిసినాం యేసుప్రభా నీకే వందనాలు ప్రభా వాక్య మీరు మాత్రం మాట్లాడండి మమ్మల్ని బలపరచండినైనా మమ్మల్ని దీవించండినైనా ఆశీర్వదించండి యేసుప్రభాని రాకడక యేసుప్రభ మేము బలమైన శక్తి పొందుకొని యేసుప్రభ ఈ లోకానికి వెళ్ళి మేము ప్రకటన చేయాలా ఈ బలమైన మాట చెత మమ్మల్ని ఎంతోగానో ప్రభ ఈ రాజ్యానికి చేర్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రభానికి వందనాలు వాక్యం చేత మమ్మల్ని ఇంకా బలపరిచి ఇంకా మమ్మల్ని ఏవనైతే గొప్ప వాడికోండి ప్రభావ వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి ఎసు ప్రభానికి వందనాలు నాయన వాక్యనుసారంగా మేము జీవించాలా విధేత కలిగి జీవించాల ప్రభ మాలో ఎటువంటి కపటమ కానీ లోపం లేకుండా పాపం లేకుండా పరిశుద్ధ పరచండి ప్రభా మన ప్రతి ఒక్క తొలగించండి నీకు నాకు అడ్డుగోడు ఉంట తొలగించండి ప్రభా ఈ రాత్రి కాలం వాక్య చిత్తం మమ్మల్ని ఇంకా శుద్ధీకరించండి ప్రభ మమ్మల్ని వేసు ప్రభా ఇంకా పరిశుద్ధ పరిచి నీ రాకడికే మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోండి నేను ఆమానికి మేమదిచ్చుకోమని రజడనే సుఖ సమడి వేడుకుంటున్నాం దినెల్లనే పాడినా కీర్తించిన నీరు నమునే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించన ఇలలో జీవించనా తిన మెల్లనే పాడిన కీర్తించిన నీరు నమునే తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇళ్లలో జీవించనా ఇలలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేదలో ఆహారం ఇచ్చి నన్ను పోషించిన ఉదేవా గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారమిచ్చి నన్ను పోషించిన ఉదేవా నేను విడువను ఎడబాయనని నా నేను విడువను ఎడబాయను ననినా నాయసయ్యా దినెల్లనే పాడిన కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా నా బలహీనతయందు నా సిలువను మోస్తు నిన్ను పోలి నేను నడిచిదన్ వెనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరిగేతెదన్ నా బలహీనత ఎందు నా శిలువను మోస్తు నిన్ను పోలి నేను నడుచుదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగే తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దిన పాడినా కీర్తించిన ము తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా అంక్ యూ ప్రేసలాడ్ సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేసలాడ్ ప్రతీప సిస్టర్ రాలేదు యుగములలో సజీవుడవు సరిపో చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ యములలో సజీవుడవు సరిపోగలనా నీ సామర్థ్యమును కొనియాడదగి తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే సయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించి నావు శ్రమల సంకల్లేన శత్రువును కరుణించు వాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించి నావు శ్రమల సంకల్లైన శత్రువును కరుణించువాడవు నీవే సురులు నీయదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సురులు నీయదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సరువాయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా సామర్థ్యమును కొనియాడదగి నది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేయ్యా నా ధ్యానం నా ప్రాణం నివేయ్యా స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు సైన్యము నడిపించు నీవే స్థుతులతో దుర్గమును స్థాపించు వాడవు శృంగధ్వనులతో నడి ంచువాడవు నీవి నీ ఎందు ధైర్యమును నే పొందుకునేదను మరణము గెలిచిన బహుధీరుడా ీయందు ధైర్యమును నే పొందుకొనేదను మరణము గెలిచిన బహుదీరుడా సరువ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగి నదీ నీ దివ్యజం నాద్యానం నా ప్రాణం నివేయ్యా నాద్యానం నా ప్రాణం నివేయ కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభతిశయముగా చేసి వినన్ను కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు క్షోభాతిశయముగా చేసి నన్ను నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నచ్చిన బహుశూరుడా నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నన్న చిన్న బహుసురుడా సరువ యు యుగములలు సజీవుడవు సరిపోల్ చగలనా నీ కొని ఆడదగినది నది దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసరిపోల్ చగలనా నీ సామర్ద్యమును కొనియాడదగి నదీ దివ్య తేజం నాద్యానం నా ప్రాణం నీవే ఏ సయ్యా నాద్యానం నా ప్రాణం నీవే ఏ సయ్యా హైజ్ సిస్టర్ ప్రియమైనాయసు ప్రభు వేలాది స్తోత్రములు నీచిన రక్షణ కై దేవాతత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారము కై స్త్రము స్తోత్రములు నా ప్రియమైన యు ప్రభు ఆపాదూలా నా ప్రభుని తల చీతిని ఆపాదినూలాలు నా ప్రభుని తల చీతిని యతోడని నాదశ్రయం పుంది దేవానీ దయతోడనీ నాదా ఆశ్రయం పుంది నా ప్రియమైనాయప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైనా ప్రభు. ఒక క్షణ సమయాములో నాసించు నా జీవితం ఒక క్షణ సమయాములో నాశించు నా జీవితం నారుదయం మార్చితి వీదేవా ఉపతోనే జీవించుటకై నారుదయం మార్చితి దేవా కృపతో నే జీవించిటై నా ప్రియమైనా యేసు ప్రాభు వేలాది స్తోత్రములు నీవేచిన రక్షణ కై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారము దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైనా సు ప్రభు పాపాపు లోకాములో పాపిగా జీవించి తిని లోకాపు పాపాములో పాపిగా జీవించి శుద్ధ హృదయామి చావూ దేవా నిన్ను నే దర్శించుటకై శుద్ధార్ హృదయామి దేవా నిన్ను దర్శించుటకై నా ప్రియమైనా ప్రభు వేలాది స్తోత్రములు స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన ఏ ప్రభు ఈ దినము నే పాడుట నీ వలనేయ సుప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే సుప్రభు ఎల్లప్పుడూనే పాడేదేవా నా ఎందు వసించుము ఎల్లప్పుడూనే దేవా ఎందువసించుము నా ప్రియమైనా సు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారము కై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యసు ప్రభు మందిరామృిని నీ ప్రజల సహవాసమును మందిరా సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేనొస గీతీవి మీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేనొస గీతీవి నా ప్రియమైన ఏ ప్రభు వేలాది స్తోత్రములు రక్షణ కై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారము కై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన సుప్రభు అలలియా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ లాడ్ అందరికీ పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి దేవాభా నీకు లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హళవీయ రజ పరిశుద్ర వగు సర్వాధికారి నీకే వందనాల ప్రభ జీవంగల దేవా నీకు వందనాలు ప్రభ దేవాయస్రభ ఈ యొక్క కృపా కాలంలో ప్రభా మా అందరినీ కూడా ప్రభా దాచి కాపాడుకున్న గొప్ప దేవా నికు వందనాలు తండ్రి దేవాని యొక్క రక్షణ ప్రణాళికలో ప్రభా మేము జీవ వరకు నిలబడాలా మాకు సహాయం చేయమని ప్రార్థిష్టంగా తండ్రి దేవాయత్స ప్రభా ఎక్కడ కూడా పడిపోవడానికి వేయలేదు ప్రభా ఎందుకంటే ప్రభా ఇది జీవ డేసస్ కాబట్టి ప్రభా నీ యొక్క కృపలో మేము బ్రతకాలా నీ యొక్క కృపలో మా అందరినీ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి దివా మేము ఎక్కడ తప్పిపోకుండా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి నీ చిత్తాన్ని అనుసరించి నడుచుకోవాలా మామూ మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తు ప్రభా దేవాభ దిన దినం నీ ప్రార్థనలో నీ వాక్యం మేము ఎదిగింపబడడా వాక్యం సరైన మేము నడుచుకునేలాగా సాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి దేవా నాకున్న సొంత తలపులను లద్దించి కొట్టివేసి మరి నీ యొక్క తలంపులో నడిపింపు తండ్రి నీ యొక్క పరిశుధత్మ చెత్త నడిపింపు మాకు అనుగ్రహించమని యేచుకుల చిన్న అమ్మములు తండ్రి ఆమె ఈ వాక్యము ఆ కోసం మాట్లాడుతున్నాయనమాట ఈ బ్రోజ్ లెవెన్త్ చాప్టర్ 1 నుంచి 3 వరకు చూసుకున్నాము ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిన వాక్యమే కానీ దేవుడు ప్రతి వారితో మాట్లాడే కాబట్టి మనకు కావాల్సిన అవసరం ఏదైతే మనకు చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో అది దేవుడు మనతో మాట్లాడుతున్నాయన్నమాట అయితే ఈ వాక్యం చూసుకుంటే మనకు ఫేత్ విషయంలో మాట్లాడబడుతుంది ఇంకొకటి ఏంటంటే బలి ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో బలి ఆర్పణ చేయాలా ఆ విధంగా మాట్లాడబడుతుంది వాక్యము సో విశ్వాసం నిరీక్షణ నవ్ ఫేత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్ ఎవిడెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్ నాట్ సీన్స్ చూడండి నవ్ ఫేత్ ఇక్కడ తెలుగులో ఏమని చెప్పబడుతుంటే విశ్వాసము నుండి నిరీక్షింపబడిన వారి యొక్క నిజ స్వరూపము అదృష్టమై ఉన్నవని రుజువై ఉన్నది దానిని బట్టి పెద్ద సాక్ష్యము పొందింది చూడండి విశ్వాసము నుండి నిరీక్షింపబడడం అంటే ఈ పెయిట్ మనకి ఎంత కలం ఉంటుంది విశ్వాసము మనకు ఎంత కలం ఉంటుంది విశ్వాసంలో మనము ఎదిగింపబడాల కానీ ఈ చివ వచ్చేసరికి చాలా విశ్వాసంలో పడిపోతుంటారు పడిపోతుంటారు మళ్ళీ తిరిగి లేస్తుంటారు ఆ ఎట్లా అంటే ఒక లాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు ఒక పని సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనే విధంగా మనం ఉన్నప్పుడు అనిపిస్తుంది దేవుడు మనకు తోడున్నాడు కదా అని అనుకుంటాం మళ్ళీ అనిపిస్తుంది అయ్యో ఈ పని సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అట్లా అంటే మన ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం మన విశ్వాసము మనం ఎట్లా పరీక్షించుకోవాలి ఆ కాలంలో పెద్ద ప్రవక్తలే కానీ చిన్న ప్రవక్తలు వీళ్ళందరూ ఆ దేవుళ్ళు విశ్వాసంలో కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళిపోయినారు వాళ్ళు ఎక్కడ సన్నగిలలేదు ఈవెన్ వాళ్ళు ఒకవేళ ఒకవేళ సన్నగిలిన ఏదైనా మిస్టేక్ చేసినా మళ్ళా దేవుని సన్నిధిలో తప్పన ఆ రెపెంటెన్స్ అయ్యి మళ్ళీ ఇక్కడి వాళ్ళు వెనక తిరగకుండా ముందుకు సాగుకుంటూ వెళ్ళిపోయినారు అంటే వాళ్ళ విశ్వాసము నిరీక్షణ ఎంత గట్టిగా ఉంది చూడండి ఆ కాలంలో ఆ దేవుడు అపోస్తులు వీళ్ళందరితో మాట్లాడిన దేవుడు ఆ ప్రవక్తులతో మాట్లాడండి చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు మరి ఆ పోస్టులు వీళ్ళందరూ ఎంత నిరీక్షణ కలిగి దేవుని సందరికి అంటే వాళ్ళు చూడండి ఒక కాలం వరకు దేవుని వాళ్ళు ఒక టైంకి దేవుడు వాళ్ళని ఆ డిసైపుల్స్ చెప్పేసి ఆయన శిల్వ మరణం పొంది తిరిగి పర్లోక రాజ్యానికి వెళ్ళినాక కూడా ఏసప్రభు వాళ్ళకి దేవుని యొక్క పరిశుధత్మం చేత నడిపింపు ఇచ్చినారు సో అదే నడిపింపు ద్వారా వాళ్ళు విశ్వాసంలో స్ట్రాంగ్ గా నిలబడ్డారు నిరీక్షణ వరకు వాళ్ళు తీర్మానం చేసేసుకున్నారు ఇంకా లైఫ్ ఎట్లా తీర్మానం చేసుకున్నారంటే వాళ్ళు చూశారు కదా ప్రతి దర్శనాలు చూశారు దేవుడు ఇచ్చిన ప్రతి మాటని వాళ్ళు లోబడి జీవించినరు ప్రతి మాటని వాళ్ళు ఎట్లా అనుసరించి నడుచుకున్నారంటే అంతా బాగా దేవుళ్ళలో వాళ్ళు నీలమైపోయి ముందుకు వెళ్ళిపోయినారు అంటే ఇంకా వాళ్ళు తీర్మానం చేసుకోరు మాకు చావైనా పర్వాలేదు మాకు శ్రమ వచ్చినా పర్వాలేదు మేం బ్రతికినా మాకు ఏదేనా మాకు సంతోషమే అని వాళ్ళు అట్లా తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళిపోయినారు అంటే వాళ్ళ నిరీక్షణ ఉంది వాళ్ళు దేవుళ్ళు ఎంత వెయిటింగ్స్ వాళ్ళు దేవుణ్ణి అడుగుతున్నారు ఇంకా ఎక్కువ దర్శనం చూడడానికి ఇంకా ఎక్కువ దేవుణ్ణిలో నడవడానికి పావులు అన్ని దర్శనాలు చూసి రాస్తున్నదంటే ఆయన ఆత్మైన జీవితంలో ఎంత ఎదిగింపబడ్డాడని తెలుస్తుంది వాక్యంలో కదా ఆయన ఎన్ని బుక్స్ చదవచ్చు దేవునివి ఇంకా ఆ కాలంలో పెద్ద ప్రవక్తల విషయంలో ఆయన ఎంతగానో తెలుసుకోవచ్చు సో పౌలు ఎట్లయితే తెలుసుకున్నాడు దేవుని విషయంలో అట్లా ఇప్పుడు ఈ కాలంలో మనం కూడా తెలుసుకోవాలి ప్రతి విషయంలో కాబట్టి ఈ చివరి వచ్చేసరికి ఏమవు ఏమవుతుందంటే విశ్వాసంలో అందరూ పడిపోతున్నారు చాలా మంది పడిపోతున్నారు ఎందుకంటే సమయం అయిపోతుంది దుస్తున్నాడు గాలం ఆ గాలంలో అందరు పడిపోతున్నారు స్థిరంగా నిలబడడానికి మనం ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే పరిశుద్ధతలు జీవించడానికి ఆయనలో ఉండడానికి ఆయనలో హద్దుకొని జీవించడానికి విశ్వాసం కలిగి మనం నిరక్షణ కలిగి ఇంకా ఆయన కోసం కనుకొని జీవించడానికి ముందుకు వెళ్తున్నాం కానీ దుస్తుడు ఊకుంటారా టార్గెట్ చేస్తున్నట్టలు ఆ పరిశుద్ధం పడేయాలా వీళ్ళు ఇంకా ఎంత ఎదిగింపు ఎందుకంటే ఆ ఏం చూస్తున్నాడు విశ్వాసంలో ఉన్న వారిని ఎట్లా పడేయడానికి చూస్తున్నాడు కానీ విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ విశ్వాసంలో ఎదగాల నిరీక్షించాలా అంటే వి హ్యావ్ టు వైట్ ఆయన రాకడ కోసం మనం కనుక్కొని జీవించాలా అనే తపన మనకు ఉంటుంది సో అదే చెప్తుంది ఇక్కడ నిజస్వరూపం అదృష్టమై ఉన్నవి చూడండి నిజస్వరూపం ఎవరో కాదు కదా ఏసుప్రవే మనము ఫస్ట్ యాడమ్ దేవుడు క్రియేట్ చేసింది ఫస్ట్ యాడమ్ దేవుడు క్రియేట్ చేసినాక ఆయన నాశిక నంద్రంలో జీవవాయుధుదగా ఆయనకి జీవాత్మ వచ్చింది కదా అంటే ఫస్ట్ వాదంని దేవుడు క్రియేట్ చేసిండు కానీ ఆయనలో ఉన్న నిజ స్వరూపం ఏముందంటే ఏసు ప్రభు ఉన్నాడు ఆయన జీవం పోసిండు కాబట్టి ఆ జీవాత్మ అయింది అంతవరకు ఆయనకి జీవం లేకున్నాడు ఆదామోకి శరీరకరంగానే జీవించినడు తర్వాత దేవుడు ఎప్పుడైతే ఆయనలో ఊపిరి పోసినడో అప్పుడు ఆయన జీవాత్మ అయింది అప్పుడు ఆయన బ్రతెక్కినడు అంటే ఆత్మీయమైన జీవితంలో సో అది ఏమైపోయిందంటే ఆయన ముందుకి వచ్చినడు ఒక సమయము ఎట్లా జరిగిందంటే పరలోక రాజ్యంలో యుద్ధం జరిగింది సో దేవుడు చూడండి మనుషులను సిక్స్త్ డే క్రియేట్ చేసిండు కరెక్టే కానీ దేవుని క్రియేట్ చేసిన దానికంటే ముందు మనం వాక్యం చూసుకుంటాము జెనసిక్స్ వన్ లో ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది అర్త్ కదా సో గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ది అర్త్ అంటే దేవుడు ఎప్పుడు ఆకాశం అంటే హెవెన్ని ఇంకా అర్త్ ని ఇవి రెండింటినీ ఎప్పుడు దేవుడు క్రియేట్ చేసినాడు సో యుద్ధం జరిగిన తర్వాతనే ఆదం అవ క్రియేట్ అయినరా ఈ క్వశ్చన్ మీకే ఆదము అవ క్రియేట్ చేసినాక యుద్ధం జరిగిందా చెప్పండి దేవుడు ఆదముని క్రియేట్ చేసిన ముందు యుద్ధం జరిగిందా మీ క్రియేట్ చేయక యుద్ధం జరిగిందా క్వశ్చన్ మీకే చెప్పాలనుకుంటే చెప్పచ్చు ఎందుకనంటే దేవుడు ఏం చేసినంటే ఫస్ట్ ఎంత బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ అర్త్ చేసినాక హెవెన్ ఉంది హర్త్ ఉంది ఎవ్రీథింగ్ దేవుడు క్రియేట్ చేసినాక సిక్స్త్ డే మనలను క్రియేట్ చేసింది కదా దేవుడు సో సిక్స్త్ డే ఆదమును క్రియేట్ చేసే ముందు దేవుడు ఆ లూసిఫర్కి ఆజ్ఞ ఇచ్చినాడు మనుషులను నువ్వు చూసుకో వాళ్ళ వాళ్ళ వాళ్ళ పనులు చేసి పెట్టంటే దుష్టునికి కోపం వచ్చింది కదా వాళ్ళు నాకంటే తక్కువైన వాళ్ళు వాళ్ళకి నేనేందుకు పని చేసి పెట్టాలని యుద్ధం స్టార్ట్ అయింది అంటే ఆదమును క్రియేట్ చేసిన తర్వాతనే యుద్ధము జరిగింది ఎట్లా అంటే దేవుడు దానికి అపజెప్పినాడు నువ్వు మనుషులను చూసుకోవాలా వాళ్ళకు కావాల్సిన అవసరం తీయాలని ఒక పని ఆ లూసిఫర్కి చెప్తే ఆ ఏం చేసిన నాకంటే తక్కువ వరకు నేను ఎందుకు చేశాను దానికి గర్వం వచ్చి యుద్ధం చేసి అట్లా జరిగిపోయింది ఆల్మోస్ట్ మనకంతా తెలిసింది స్టోరీ కానీ ఇక్కడ పాయింట్ నేను ఎందుకు ఎత్తినంటే దేవుడు ఆదమును క్రియేట్ చేసినాక ఒకప్పుడు ఆదము కరెక్ట్ గా దేవుణంలో విశ్వాసంలో నడుచుకున్నప్పుడు దేవుణంలో ఉన్నాక అని వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తుంటే దేవుడు ఎవ్రీడే ఆదమును మీట ఆదముతో మాట్లాడి అవ్వతో మాట్లాడి ఈ విధంగా అంటే ఆత్మీయమైన ప్రపంచంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో యుద్ధం జరిగి అంత అయిపోయినాక కిందికి వచ్చినాక దుస్తుడు ఏం చేసిందంటే ఆదమును పడేయడం చూ అవ్వను పడేయడం చేసింది అట్లా టెంప్టేషన్స్ వల్ల అవ్వ పడిపోయింది అప్పుడు వాళ్ళకి ఏమైందంటే ఆత్మీయమైన కళ్ళు క్లోజ్ అయిపోయాయి శరీరకరమైన కళ్ళు తెరవబడి అంటే వాళ్ళ జీవితం అట్లుంది అంటే మొదటిది లాస్ట్కి వచ్చింది ఇప్పుడు మన కలింపు వచ్చేది ఆ అంటే ఫస్ట్ లాస్ట్ అవుతుంది లాస్ట్ ఫస్ట్ అవుతుంది కదా ఇప్పుడు మన వచ్చేసరికి మనం ముందుకు ఉండాలా అంటే ఆల్మోస్ట్ మనకు ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో ఎంత విశ్వాసం ఉంది ఇది నిజ స్వరూపము ఏ ఆయన నిజ స్వరూపమైన దేవుడు కాబట్టి ఆయన నిజాలన్నీ ఈ బైబిల్లో రాయబడి ఉన్నాయి కొన్ని మనం చూడగలిగినము కొన్ని మనం చూడలేము కానీ ఇంతవరకు అయితే మనం చూసిన ఏమి లేదు మనం చూసింది ఒకటే దేవుని యొక్క బైబుల్ ఈ యొక్క ఆధారం వల్ల మనం ముందుకు వెళ్తున్నాం దేవుని యొక్క విశ్వాసంలో అందుకే అని కదా చూసి నమ్మిన వారికి అంటే చూడండి నమ్మని కదా ఎందుకంటే మనము దేవుని యొక్క బైబిల్ని చూసి అది విశ్వసించి దేవుని యొక్క మాటలకి మనం లోబడి మనం నడుచుకుంటున్నాము అట్లా మనకు విశ్వాసం అనేది స్థిరపడబడింది నిరీక్షణ ద్వారా ఆ అదే నిజస్వరూపము సో అదృష్టమై ఉన్నవి ఈ వాక్యాలని మన ముందు ఇంకా మనకు అదృష్టం కానివి ఏంటంటే ఆయనే ఆ ఇంకా ఆత్మీయమైన జీవితంలో మనం ఇంకేమీ చూడలేకపోయినాం ఇంకా మనం ఆత్మీయమైన జీవితంలో మనం చూడాలా ఇంకా ముందుకు వెళ్ళాలంటే నిజ స్వరూపాన్ని వెతకాలి అనంటే పని ఉన్న వాటిని మనం కదా ఎందుకంటే అది నార్మల్ గా రాలేదు దేవుడు మన కొరకు ఉద్దన బలిగాలే ఆయన మనలను రక్షించుకున్నాడు కాబట్టే ఆయనే ఇక్కడ చెప్తాడు ఇక్కడ రోమా ఎయిత్ చాప్టర్ 24-25 లంటడు ఫైవ్ లు మనము నిరీక్షణ కలవారమై రక్షింపబడితిమి మనం ఎట్లా రక్షింపబడినం అంటే దేవుని కొరకు మనం ఎప్పుడో ఈ వరల్డ్ లో పుట్టక ఎప్పుడో మనం దేవుని సన్నిధిలో ఉన్నాం తర్వాత దేవుడు ఈ లోకం మనం పంపించడం ఆయన పని చేయడానికి సో అట్లా అంటే మనం ఎప్పుడో నిరీక్షణ కలిగి ఉన్నాము దేవుణ్ణిలో కలిగిన ఉన్నాము కాబట్టి రక్షింపబడితిమి తర్వాత రక్షింపబడినము అప్పుడు నిరీక్షణలో ప్రయాణమందు తాను చూసిన దాని కొరకు ఎవరు రక్షించును నిరీక్షించును చూడండి ఇంతవరకు మనము ఇంకా దేవుని మనం ఇంత నీలమైపోయినాము ఇంకా ముందుకు వెళ్తున్నాము దేవుణ్ణిలో ఇంకా ఉండాలనే ఆసక్తి మనకి ఎట్లయితే దేవుడు యొక్క ఆత్మ ద్వారా మనం ప్రేరేపించి మనం ముందుకు వెళ్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప ద్వారానే ఆయన ఇచ్చిన విశ్వాసం ద్వారానే నీ కుతనే విశ్వాసం రాలేదు నీకు ఫేత్ ఫేత్నెస్ అనేది రాలే ఎందుకంటే ఆయన పడిన శిల్వ మరణం మనకు జ్ఞాపకం చేస్తుంది యేసు ప్రభు ఎట్లయితే శిల్వ మరణం పొందిండో మన కొరకు మన ప్రతి పాపమ్మ కొరకు శాపమ్మ కొరకు మన కొరకు అని దేవుడు మరి ఆయనే చూపించిన ఆ యొక్క ఈ వాక్య ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి అట్లా మనకు విశ్వాసం అనేది వచ్చింది కదా చాలా మంది ఏం చేశారంటే నిజ స్వరూపాన్ని దాచిపెట్టేసి అబద్ధమైన వాటిని ఆశ్రయిస్తున్నారు కానీ నిజ మనం ఆశ్రయించడం పోయి ఆ అబద్ధమైన వాటి మీద బాగా ఎట్లా అంటే ఫోకస్ అయిపోతా ఉంటది అనమాట ఎట్లా అంటే ఇంకా అబద్ధమైన వాటిని తొందరగా అట్రాక్ట్ అయిపోతాము నిజమైన వాటిని అట్రాక్ట్ చేసుకో చేసుకోలేము అది నిజమని తెలిసినాక కూడా దాన్ని నమ్మలేకపోతున్నారు లోకం అట్లా ఉంది అందుకే ఆయన ఏమంటున్నారంటే నిజ స్వరూపము ఆయననే ఆయనలో మనం దాచబడిన వారము ఆయనని మనం చూడాలి అనంటే ఇప్పుడు చూడండి ఆదాము మనం తెలుసుకున్నాం కదా ఆదంలో నిజ స్వరూపం ఉంది ద ఫస్ట్ క్రియేటెడ్ మ్యాన్ ఆదము కాబట్టి అండ్ ఆయనలో దేవుని యొక్క జీవ ఆత్మ ఉంది ఆయన ఆ టైం వరకు తెలుసుకోలేకపోయినాడు పాపలంలో పడిపోయినాక తర్వాత తిరిగి తెలుసుకోగలిగినాడేమో తర్వాత సంతానం కలిగినాక చూడండి నిజ స్వరూపాన్ని ఎవరు కానీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మాకు తెలిసిపోతుంది చూడండి అదృష్టమై ఉన్నవి రుజువై ఉన్నది కాబట్టి ప్రతిదీ దేవుడు మనకు ఎవిడెన్స్ అనేది పెట్టినాడు కదా చూడండి మనకు దేవుడు ఏమన్నాడంటే ఆ దేవుడు శిల్వ మరణం పొందే మూమెంట్ లో ఫస్ట్ ఆయన పోయి ప్రార్థన చేశాడు కదా ఆ మతేసు వార్తలో సెవెంటీన్త్ చాప్టర్ లో ఆయన ఏమంటాడంటే ఏసు ప్రభు ఎలిషా వచ్చి ఏలియా తర్వాత మోషే ఇదిగో మోషే ఏలియా వారు కనబడేది ఆయనతో మాట్లాడుచుండేది అంటే దేవుడు అక్కడ మాట్ అంటే శిల్వ మరణం పోయే మూమెంట్ ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా ఏసు ప్రభు శిష్యులు కూడా దేవుడు తీసుకెళ్తారు కదా తీసుకెళ్ళినాక వీళ్ళు చూస్తారు కదా దర్శనం ఏలియా మళ్ళీ మోషే వచ్చి దేవునితో మాట్లాడము ఇదంతా సంబ ఇదంతా ఎక్కడ అంటే మనకు మాథ్యూ సెవెంటీన్త్ చాప్టర్ లో తెలుస్తుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వచనంలో ఉంటాయి ఇవి సో అందులో దేవుడు ఏమంటాడంటే ఒకటి చెప్తారు దేవుడు ఆ శిష్యులకు ఎందుకంటే సుష్యులు కూడా చూసారు ఏలియ మాట్లాడటము మరి భయపడిపోతారు సో అక్కడ దేవుడు ఏమంటాడంటే ఆ నైన్త్ వచనంలో టెన్త్ వచ్చిన వచ్చేసరికి మనిషి కుమారుడు రుక్కులలో నుండి లేచే వరకు ఈ దర్శనము మీరు ఎవరితో చెప్పకూడదని ఏసు వారికి ఆజ్ఞాపించను చూడండి అదృష్టమై ఉన్న వాటిని నిజ స్వరూప రుజువై ఉన్నది అంటే ఈ రుజువు చేయాలి దేవుని మాటలు ఆయన ఏమని చెప్పిన మంచు కుమారు ఋతులలో నుండి లేచే వరకు అంటే దేవుడు చనిపోయి తిరిగి లేచేంత వరకు మీరు ఎవరితో చెప్పొద్దు అన్నాడు దేవుడు ఎందుకు ఎవరితో చెప్పొద్దు ముందే చెప్పి ఉంటే ఏ ప్రజలు నమ్మరు అది శ్వాశ్వతంగా కళ్ళ కనిపించాలి ప్రతి వారికి దేవుడు ఏం చేసినంటే అంతమంది ప్రజల ముందు ఆ కాలంలో ఆ యొక్క ఇంకా ఆయన శిల్వ మరణం టైము ఆయన శిల్వమరణకి ఎక్కినప్పుడు చివరి వరకు చూసింది యోహాను కాబట్టి అక్కడ తెలుస్తుంది అంటే ఆయన చనిపోయి తిరిగి లేచినాక సాక్ష్య రూపంగా దేవుడు చూపించినాడు అది రుజువు అంటే అదే వాడు దేవుడు ఎందుకు చెప్పద్దు అంటే ఒకవేళ చెప్పి ఉంటే ప్రజలు నమ్మకపోతున్నానేమో ఆయన ఎన్నిసార్లు చూపించుకున్నాడు నేను దేవుడును మీరు నన్ను నమ్మండి అని ఆయన చేసిన అద్భుత కార్యాలలో మెరాకిల్స్లల్లా ఎన్నో చేసినాడు దేవుడు కానీ ఏ ప్రజలు అయిన పరిశుద్ధతను గుర్తుపట్టలేరు కానీ గుర్తుపట్టింది ఈ లెవెన్ మెంబర్స్ అందు దాని తర్వాత నుంచి ఆ పౌలు యాడ్ అయినాడు అట్లా ట్వెల్వ్ మెంబర్స్ అయినాడు ఎందుకంటే ఈస్క రైతు యూద్ధం దేవుడు పక్క ఆయన నాశనపుత్రుడు కాబట్టి సో ఆయనను పక్క పెట్టేసినాక పౌలు అనేది యాడ్ అట్లా రుజువు ఎట్లా చూపించే దేవుడు వాళ్ళకు చెప్పద్దు చెప్పిండు కానీ ఆయన నిజంగా సిల్వ మరణం పొంది తిరిగి లేచి అట్లా అందరికీ రుజువుగా చూపించండు ఎవిడెన్స్ లాగా ఉన్నాడు యేసు ప్రభు ఎవిడెన్స్ లాగా ఉన్నాడు దేవుడు ప్రతి దగ్గర సాక్ష్యం ఉంది ఎట్లా ఉందంటే చూడండి ఆ దేవుడు కూడా పెదలకడ లేచి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎరిచిల నుంచి తిరిగి వస్తుంటే ఒక స్త్రీ ఉంటది వేష ఆ వేష స్త్రీని దేవుణ్ణి మధ్యలో తీసుకొని వస్తున్నారన్నమాట దేవుని మీద నింద మూపనడానికి కానీ దేవుడు అక్కడ ఎవిడెన్స్ పెట్టినాడు అంటే ఆ స్త్రీ తప్పు పని చేస్తుంది ఎవరైతే పాపము చేయలేదో ఆ దేవుడు ఆజ్ఞిస్తాడు కదా వాళ్ళకి చెప్తారు కదా మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాయి తీసుకొని కొట్టండి అని చెప్పాడు సో దానికంటే ముందు దేవుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు పరిశ్రీలు సదుకాలి వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుడి మీద నింద మోపడానికి ప్రయత్నిస్తుంటారు కానీ చివరికి అదేమైపోతుందంటే దేవుడు రుజువు చూపించుడు ఎట్లా ఆ స్త్రీని అక్కడ చెప్పినాక ఆయన నోటి నుంచి చూపించాడు మాట ఎవరైతే పాపము చేయలేదు వాళ్ళు రాయి తీసుకొని కొట్టానని అక్కడున్న ప్రతి మనుషులు వెళ్ళిపోతారు కానీ దేవుడు మాత్రమే నిలబడడు ఏసు ప్రభు మాత్రమే నిలబడ్డాడు మరి అక్కడ పరిశుద్ధుడాన్ని చూపి జనాలు తెలుసుకోలేకపోయినాడు కానీ ఆ స్త్రీ మాత్రమే తెలుసు ఆమె తెలుసుకొని ఆమె మారమంచుకుందిగా ఉందని చూడండి ఆమె దేవుల్లో ఎంత నిరీక్షణ కలిగి ఉంది చివరి వరకు ఆయన శిల్వ పోయి తిరిగి వచ్చేదాకా ఆమె ఆయన ఎదుర్కోవడానికి ఆమె అంత కనుక్కొని జీవించింది ఆమె నిరీక్షణ అలాంటిది అంత రుజువు ప్రతి విషయంలో దేవుడు ఎవిడెన్స్ అనేది పెట్టినడు ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో దేవుని యొక్క వాక్యము నిర్మూలమైనవి అందుని బట్టి అదృష్టమై కనబడను చూడండి ప్రతి విషయం నల్లా ఆ దేవుడు ఎవిడెన్స్ అనేది చాలా ఇప్పుడు ఈ కాలంలో మనం ఏసుప్రూబ్ కోసమే సాక్ష్యం ప్రకటింపజేస్తాము సో మనల్ని కొడతారు తీరుతారు నిందిస్తారు అన్ని చేసే మనం చహించాలి భరించడానికి దేవుని యొక్క సేవ మరణం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా ఇక్కడ చూడండి మన బలి ఎట్లీ చూడండి విశ్వాసం బట్టి ఏ కయ్యోని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు తన విశ్వాసంను బట్టి నీతిని బట్టి సాక్ష్యం పొందేదను చూడండి ఆదముకి సంతనం కలిగింది కయోను ఏ పుట్టినరు పుట్టినాక వాళ్ళు అర్పణలు ఎట్లా ఉన్నాయి కయ్యోను ఇచ్చిన అర్పణ ఎట్లుంది ఏ ఇచ్చిన అరపణ ఎట్లుంది కదా ఏ బయలు బలి కయ్యోను కంటే శ్రేష్టమైన బలి ఇచ్చిండు అంటే అదే ఫస్ట్ వెదుకు చేయబడిన గొర్రె పిల్లని ఆయన బలి ఇచ్చినప్పుడు కదా దినదినము చనిపోవచ్చున్నాను ఏ చుకృష్ణలో మనం బ్రతుకుచున్నామంటే దినదినం మనం మీద చచ్చిపోతున్నాము చెప్పండి దినదినైతే నేనైతే ఇంతవరకు చదవాలి కానీ చదవడానికి ప్రయత్నిస్తున్నాము ఎట్లా చచ్చిపోవాలంటే ఈ లోకరీతిగా మనం చనిపోవాలా ఆత్మీయంగా మనం బ్రతకాలా ఏ దినదినము వాట వాడతాం దిన దినము చనిపోవచ్చున్నాను ఏతు కృసులో బ్రచున్నామని దినదినము మనము ఎట్ల అర్ప భలే అర్పణ ఇస్తున్నాం దేవుని సన్నిధుల చెప్పండి కన్నీటిగా విరిగినలిగిన రుదం చేత మనము దేవుని సన్నిధులం అర్పణలు ఇవ్వాలా కానీ మన అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తుంటాము మనం ఎట్లా చనిపోతాం దినదినము చనిపోతున్నాం అనే పాటలు మనము మనిషి ఎంత ఎంత ఆత్మీయంగా మనం పాట పాడుతుంటాము దినదినము చనిపోవచ్చున్నాను ఏతు కృషిలో ఈ లోకంలో ఉన్నంత ఈ లోకాన్ని త్రోణీకరించుకోవాలా ఈ లోకంలో మనము ఒక ఏడారి ఈ ఏడారిలో మనం జీవిస్తున్నాం అంతే ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వల్ల యాజ్ ఏ కామన్ గా అని ల్యాక్ తీసుకోవాలి ఎందుకంటే ఈ లోకం శ్వాశ్వతమైనది కాదు నీ సొంత బర్త్డేనే కానీ నీ సొంత పిల్లలే కానీ నీ సొంత భార్యనే కానీ ఎవ్వరే కానీ ఈ లోకంలో శ్వాశ్వతమైన ప్రేమ ఎవరిదగలేదు కేవలం ఏసుప్రభు దగ్గరే ఉంది కాబట్టి చివరికి విశ్వాసం మనం కలిగి ఎట్లు నడుచుకోవాలంటే మన బలి అర్పణలు ఎట్లు ఇవ్వాలంటే విరిగి నలిగిన హృదయం చేత అనే సన్నిధిలో మొరపెట్టాలా విశ్వాసం చేత నిరీక్షణ చేత విశ్వాసం మనకు ఉండాల నిరీక్షణ కూడా మనకు ఉండాలి హోప్స్ అనేది మనకు ఉండాలా ఈ హోప్ మనకు చివరి వరకు నడిపించాలా రక్షింపబడను కదా ఆయన అంటారు కదా అంతం వరకు సహించ సహించిన వాడే రక్షింపబడను అంతం వరకు మనం సహించగలుగుతామా ఆ సహించగలిగేలాగా మనం పో పోగలుగుతున్నామా అందుకే దినదిన మనం చనిపోవాలా ఏచు క్రిసులో మనం బ్రతకాల్సిందే దినదిన మనం ఎట్లా చనిపోవాలంటే ఈ లోకరీతగా మనం చనిపోవాల్సిందే ఈ లోకాశల నుంచి మనం విడుదల పొందాలా నేత్ర్రాష జీవపు శరీరాశ ఇవి మనం నుంచి వెళ్ళిపోవాలా ఇవి మనం నుంచి వెళ్ళిపోతేనే కదా మనం చూడగలుగుతాము అదృష్టమైనవి అదృష్టం కానివి విజబుల్ అన్విజబుల్ ఇవి మనం చూడ విజబుల్ మనం చూడాలి అనుకుంటే ఈ లోకాన్ని తృణీకరించుకోవాలా ప్రతిదీ అందుకే ప్రతిదీ మనకు దేవుడు దర్శనం ద్వారా చూపిస్తుంటడం ఒకవేళ మనం ఈ లోకాన్ని త్రుణీకరించుకోకుండా ఇంకా నా వాళ్ళే నాకు చేసి నాది అని అనుకుని మనం వెళ్ళిపోతుంటాము కానీ ఎంతవరకు నువ్వు నాది అని అనుకుంటావో అది నువ్వు దూరం చేసుకోవాల్సిందే మనం చేసుకోవాల్సింది అంటే మనము మన తండ్రి మన సహవాసం మన ఆత్మీయమైన సహవాసము మన వాళ్ళు ఎట్లా నాకు ఇచ్చిన భారము నా సేవ జీవితము ఇట్లా మనం ఆలోచన చేయాల ఈ సేవలో నేను ఎంతవరకు నేను ముందుకు వెళ్ళినా నా ఫలం ఎంతవరకు ఫలించింది నేను ఎట్లా ఎదిగింపబడిన దేవుళ్ళు ఇంకా నేను ఎన్యాత్మల్ని నడిపించాలా ఈ విధంగా మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చింది సేవ ఆ సేవలు మనం ఎంతవరకు ఫలిభరితమైనమో లేదో చెక్ చేసుకోవాలా దానికంటే ముందు మన క్రియలు ఎలా ఉన్నాయి నేనైతే అదే చూసుకుంటున్నా దేవాన్ని వాక్యం ప్రకటింప చేయాలంటే నా క్రియ సరిగ్గా నేను ఎట్లా ప్రకటన చేస్తాను ప్రభువా అని నేను దేవుని అడుగుతా లేదు ప్రభా ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలంటే నా క్రియ కరెక్ట్గా ఉండాలా నేను అనుకున్న ప్రాధాన్యత నేను సక్సెస్ఫుల్ చేయాలని నేను దేవ్స్ అనేది అడుగుతా నేను దేవా ఈ రోజు నేను ఈ విధంగా చేసినా నన్ను క్షమించు ఇక మీదటే నేను చేయొద్దు నేను ఇంకా ఇక మీదటే నువ్వు చెప్పినట్టు నేను మన వాళ్ళే మనకు దూరం అవుతుంటారు అది ఎట్లా అంటే దేవుని చిత్తమే ఆయన చిత్తంలో మనం ఎవరిని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించాలా ఎక్కువ ప్రేమిస్తే ఆయన భార్య అన్నాడు భార్య భర్తలే పిల్లలే కానీ తల్లిదండ్రులే కానీ ఎవరే కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ హ్యావ్ టు గివ్ టు గాడ్ కదా దేవునికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు గో టు ఎవ్రీబడీ సో మనం దేవునికి ముందుకు ఫస్ట్ లెవెన్ దేవుని స్తుతించాలా అట్లీస్ట్ ఫోర్ టైమ్స్ మనం ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకుంటున్నాం కానీ కొన్ని కొన్నిసార్లు టైం దొరికినా చేయలేకపోతున్నాం కొన్ని కొన్నిసార్లు టైం దొరికితే కూడా దాన్ని వేస్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాము ఏదో ప్రార్థన చేద్దామంటే డిస్టర్బెన్స్ అంటే మనము దైవంలో ఎదుగుదాము విశ్వాసంలో ఎదుగుదాము నిరీక్షణలు ఉందాము ప్రార్థనలు ఉండాలి అని మనము ముందుకు వెళ్తుంటాము కానీ ఎవరో వచ్చి మనకు డిస్టర్బ్ చేస్తుంటారు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు అంటే మనం ఎదిగింపబడకుండా విశ్వాసంలో స్థిరంగా ఉండకుండా ఆయన కోసము కనుక్కొని జీవించకుండా ఉండడానికి చూస్తున్నాడు ఇట్లా మనకి డిస్టర్బ్ చేస్తుంటాడు కదా అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి విషయంలో మనం శ్రేష్టమైన బలి ఇవ్వాలా దిన మనం చనిపోవాలా ఏసుకృష్ణలో మనం బ్రతకాల్సిందే కదా ఇప్పుడు చీవ్ వడ్డస్లో మణిపూర్లలో దేవుని నమ్ముకునే బిడ్డను అదే బైబుల్ ప్రకారంగా నెరవేర్చబడాల్సిందే అందుకే అది జరుగుతుంది ఇప్పుడు మన కాలంలో అట్లా తరుముకుంటా ప్రతి దేశంలోకి వస్తుంటారు కాబట్టి మన కాలంకి వచ్చేసరికి మనం వాక్యంలో స్థిరపడై ఉండాల ఎందుకంటే ఈ వాక్యం మనకు జీవ ఆహారం ఇస్తుంది కాబట్టి ఈ వాక్యం ద్వారానే మనం వెలిగింపబడతాం మనము సాక్ష్యం పంచుకోవాలి నేను అడిగిన దేవున్ని నిజమైన దేవుడు నేను ఎత్త రోజు చూపించాలా అన్నిలకి అని నేను వాక్యం అడుగుతూ దేవుడి నాకు ఏస్రంథంలో చూపించు నిజమైన దేవుని కోసము ఎందుకంటే జీవం గల ఆయన మాట్లాడగలిగే దేవుడు నేను దేవుని యొక్క సువార్త అన్యులకు ప్రకటన చేద్దామని దేవుని అడుగుతున్నా దేవాన్ని ఎట్లా చూపించాలా నువ్వు నిజమైన దేవుడవని నాకు చాలా వాక్యాలు కావాలి ప్రభా ఒక్క వాక్యం ద్వారా నాకు కాదు నాకు ఇంకా వాక్యాలు కావాలా నువ్వు నిజమైన దేవుడవని నువ్వు నేను దేవుని అడిగినా దేవాన్ని సత్యమైన దేవుడు నువ్వు ఎందుకు రహస్యంగా ఉంచబడినవు నువ్వు వెలిగింపబడాలి కదా నేను దేవుని అడుగుతున్నా ఆయన సత్యమైన దేవుడు ఆయన రహస్యంగా పెట్టినాడు అబద్ధమైన దేవుడు ఎందుకు బయటకు తీసుకొచ్చారు ప్రభా అని అడిగినప్పుడు నాకు దేవుడు ఏషే గ్రంథంలో చూపిస్తున్నాడు ఆయన రహస్యం కలిగిన దేవుడే కని ఆయనే నిజ నిజమైన దేవుడు ఆయన దాచిపెట్టినారు ఆయన సత్యాన్ని బయటికి రాకుండా దాచిపెట్టేసినారు కానీ ఆయన సత్యం ఈ బైబిల్ ద్వారా బయటికి వస్తుంది నిర్గామకాండంలో ఉంది ఏష్యా గ్రంథంలో ఉంది ఎప్పుడైనా టైం ఉంటే నేను చూపిస్తాను నేను వాక్యాలు మీకు చూడండి ఇంకా వీళ్ళు ఇచ్చిన బలి ఎట్లా అంటే త్యాగపూర్వకమైన సేవ మరి ఈ పౌలు ఇవన్నీ రాసినట్టే ఆయన ఉత్తగానే రాయలే ఆయన జీవితంలో ఎంత అనుభవం ఉంటే అట్లా అంతగానం చూడండి మల్తాన తన ఋతిని విశ్వాసము మాట్లాడుచున్న విశ్వాసంను బట్టి ఆ నోకు మరణం ఆ చూచి ఉన్నట్లు ఆ నోకు కూడా దేవుణ్ణిలో ఎంత ముందుకు వెళ్ళినాడు ఆయన దేవుని యొక్క దర్శనాలు చూస్తున్నాడు మరి ఆయన కొట్టినాడు ఆయన తిట్టిన ఏది విశ్వాసం అనేది చూపించరు హోప్స్ అనేది చూపించినారు ఇక్కడ చూడండి మనము ఏంటంటే మనం చూడాల్సింది ఫర్ వాక్ బై ఫేక్ హాట్ బై సైడ్ సెకండ్ కొరథియన్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ లో చూసుకుంటే మనము విశ్వాసం వలనే నడుచున్నాము కానీ చూపు వలన కాదు మనం విశ్వాసం ద్వారానే పోతున్నాము కదా ఎందుకంటే మనకు విశ్వాసం కావాలి విశ్వాసం ద్వారా మనం పోతున్నాము ఇప్పుడు చూడండి మోసే కూడా దేవుని యొక్క సంధిలో ఉన్నాడు ఆయన ముఖంలో అంత తేజొస్తుంది ఆయన ప్రజలు ముఖం కూడా చూడలేకే పోయినాడు కవరింగ్ చేసుకున్నాడు ఆయన ఫేస్ మోషని ముఖం మేము చూడలేకపోతున్నాం తప్పుకో అని అంటారు వాళ్ళు ఏం చేస్తాం మోసం కవరింగ్ చేసుకుంటారు అంటే దేవుని యొక్క తేజస్సు మోస ముఖంలో ఎంత కనిపించిందంటే మోస ఎక్కున్నాడు ఇంటి అంతస్తు నమ్మకంగా ఉన్నాడు అంటే ఆయన పది ఆజ్ఞలు కరెక్ట్ గా పాటించాడని తెలియజేయబడుతుంది సో దేవుడు మనకి ఇచ్చిన రెండు ఆజ్ఞలు మన విశ్వాసం చేత నువ్వు ఆ వాక్యాలు మనము మన లైఫ్ లో నెరవేర్చబడాల కానీ ఇంకా మన లైఫ్ లో నెరవేర్చబడతలేవు ఇంకా స్టాప్ ఉంది అని ఇంకా మనం కరెక్ట్గా లేమని తెలుసుకోవాలి నేత అతను అనుకుంటా దేవా నువ్వు ఇచ్చిన ఈ మూడు అగ్నిలకి నేను కరెక్ట్ గా నడుచుకుంటలేనేమో ప్రభా నేను ఇంకా నడవాలని ఇంకా నడిపించాలనే ప్రార్థన చేస్తాను ఎందుకంటే నేను ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాల విశ్వాసంలో నేను ఎట్లుండాలా ప్రభా ఈ వాక్యం నా లైఫ్ లో నెరవేర్చిన కదా నేను విశ్వాసంలో ఉంటా అని నేను దేవుని అడుగుతా ఎందుకంటే శ్రేష్టమైన బలి ఆయనకి ఇవ్వాలి అని ఏదో అని కాదు ఆయన విరిగి నలిగిన హృదయం అనేక ఆత్మల కోసం మనం ప్రార్థించాలా ఇరిమియా ఎట్లా ప్రార్థించినాడు చాలా కన్నీటి ప్రార్థన చేసింది ఇరిమియా సెకండ్ కొరెంటన్స్ ఫోర్త్ చాప్టర్ ఎయిటీన్త్ వచ్చినాం చూడండి సెకండ్ కొరెంటియన్స్ ఫోర్త్ చాప్టర్ ఎయిటీన్త్ వచ్చినాం ఒకసారి చదవాలన్నా ఎలైనా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు వినబడలే బ్రదర్ కొంచెం చదువుదారా అయితే కొరందికి రాసిన రెండో పత్రికలో నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినవే కదా ఇక్కడ ఏమైందంటే ఏళ్ళ అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు హలో చెప్ప ఇక్కడ ఏముందంటే ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు నెక్స్ట్ అతను చదవాలి అదే లాస్ట్ వచ్చిన మా ఓకే దానిపైన ఏముందంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణ మాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయించున్నది అదే చూడండి ఈ ఈ పాయింట్ నాకు కావాల్సిందండి అంటే నిత్యమైన మహిమ భారమును కలుగు అంటే మనకు భారం అనేది ఆ భారం అనేది ఎట్లుండాలంటే ఇంకా ప్రతిదీ మనం అన్నిట్లో సహిస్తాము దేవుని నాకు తోడయ్యునడు ఇంకా జీవితకాలం నేను పర్లో ఒక నివసిస్తా అనే ఆ ధైర్యం తోటి మనం దేవుని యొక్క స్వాత ప్రకటన చేస్తాం కదా మనకు కంపల్సరీ స్వయమ రావాల్సిందే శ్రమ ఉస్తేనే మనము ఇంకా దేవుణంలో ఎదిగించబడిన వరం అవుతాం ఎందుకంటే మేము అదృష్టమైన వాటిని చూడక ఆ సారీ మేము దృశ్యమైన వాటిని చూడక అదృష్టమైన వాటిని నిందాయించి చూచుచున్నాము సో నిందాయించి చూచున్నామంటే మనము వచ్చే ప్రతి శ్రమ ఆ వచ్చే ప్రతి సమస్యలు ఏవైనా కానీ ఎట్లా అంటే కష్టంతో ప్రేమతో స్వీకరించడం నేర్చుకోవాలి ఎందుకనంటే అబ్బాయి శ్రేమ వచ్చింది కదా ప్రభా అని అనేసి ఆ అక్కడ వరకే ఆగిపోకుండా ఈ శ్రేమ వచ్చింది కదా ఇది నాకెందుకు వచ్చింది దీంట్లో నేను విజయం పొందాలా అని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళందరూ అట్టనే చేసినారు వీళ్ళు ఏం చేసిన అంటే వీళ్ళకు శ్రమలు వచ్చినాయి కాదు వాళ్ళు దేవుని యొక్క వాక్యం ఎట్ల ప్రకటన చేసుకుంటూ పోయినారు స్వార్త ప్రకటన చేసుకుంటే అపోసులు వాళ్ళకందరికీ శ్రమ వాళ్ళు స్వాత ఎంత ప్రకటన చేసినో అంత శ్రమను పొందుకుంటూ పోయిన వాళ్ళ దేవుణ్ణిలో కదా వాళ్ళు ఏం చేశారంటే ఆ శరీరకరంగా ప్లస్ ఆత్మీయంగా రెండిట్లో వాళ్ళు యుద్ధాలు పొందినారు శరీరం పైన నలగబడ్డారు తృణీకరింపబడ్డారు అన్ని చేయబడ్డారు ఆత్మీయమైన జీవితంలో చూసుకుంటే వాళ్ళకి సంతోషం ఉంది ఆనందం ఉంది అన్ని ఉన్నాయి అంటే వాళ్ళు ఎట్లా చూసిన చూడు వాళ్ళు దేవుని యొక్కది అంటే విజబుల్ అన్విజబుల్ వాళ్ళు ఎట్లా చూడగలిగినారు అంటే చూడడము అన్విజబుల్ చూడడం అంటే దేవుని యొక్క దర్శనాలు వాళ్ళు చూసినారు వాళ్ళ కళ్ళ ద్వారా వాళ్ళ ఆత్మీయమైన జీవితంలో వాళ్ళ ఆత్మీయమైన కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి ప్రతిదీ ఇక స్పష్టంగా చూడగలిగినారు ఆత్మీయమైన జీవితంలో అది అన్విజబుల్ గా దాచబడిపోయింది విజబుల్ గా వాళ్ళు దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నారు ప్రతి ప్రవక్తలు అపోర్స్ శరీరకరంగా వాళ్ళంతా నలగబడ్డారు ఎట్లా శరీరం మీద కొట్టినారు మరి వాళ్ళని చీల్ చేసినారు మనకు తెలుసు వాళ్ళ ఎట్లా హాత సాక్షులు అయినారు వాళ్ళంతా మనకు తెలియ మనకు తెలుసు కదా రంభంతో కోయబడిన వారు ఉన్నారు ఆ స్కిన్ అనేది వల్చేసిన వారు ఉన్నారు ఇవి చాలా బాధాకరంగా ఉంది కానీ వాళ్ళు ఎంత ప్రేమిస్తే దేవుణ్ణి ఆ అవన్నీ చే చేయడానికి వాళ్ళు ఎట్లా సాయించినారంటే కేవలం దేవుని యొక్క పరిశుధాత్మ ఒకటి విశ్వాసం ఒకటి ఫైత్నెస్ హోప్నెస్ ఒకటి ఇవి మూడున్నాయి ఇంకా వాళ్ళు కూడా ఎవిడెన్స్ పెట్టినారు ప్రతి విషయం వాళ్ళు ఎట్లా ఎవిడెన్స్ పెట్టినారంటే ఆ ట్వెల్వ్ మెంబర్స్ దేవుడు ఆ ట్వెల్వ్ బ్యాస్కెట్స్ మిగిలించినాక ఆ ట్వెల్వ్ బ్యాస్కెట్స్ లెక్క నుంచి ట్వెల్వ్ మెంబర్స్ ట్వెల్వ్ కంట్రీస్ కలిగిపోయినాక దేవుని యొక్క సత్యం వాళ్ళు ప్రకటింప చేసినాక అట్లా దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేయబడ్డది వాళ్ళ ద్వారా సత్యం మనకి ఇప్పటి వరకు తెలియజేయబడ్డది అది విశ్వాసం ఒకటి దేవుడి ఇచ్చిన పరిశుద్ధాత్మ ఒకటి రెండోది విశ్వాసము మూడోది నిరీక్షణ ఇంకా వాళ్ళకు ఇప్పటికీ మరి పర్లోక రాజ్యంలో కూర్చొని మన కోసం ప్రాధాన్య చేస్తున్నారు ఎందుకనంటే ఈ ఆత్మలు రక్షింపబడాలి ఈ ఆత్మలు పోయి అనేకులకు స్వాత ప్రకటన చేయాలి ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అలాంటిది వాళ్ళు అందుకే చనిపోయినారు ఈ లోకాన్ని త్రువీకరించుకుని నేను శాశ్వతంగా నేను వెళ్ళినప్పుడు పర్లోక రాజ్యంలో చేరాలని అంటే వాళ్ళు ఎంత విరిగి హృదయం చెత్త ఉన్నారు ఎంత బాధాకరంగా వాళ్ళు అంటే ఈ లోకంలో వాళ్ళకు వాళ్ళంతా ఎట్లా అంటే ఆత్మలో గుర్తుపట్టినారు వాళ్ళంతా శరీరకరంగా ఎవరిని గుర్తుపట్టాలి వాళ్ళంతా వాళ్ళందరూ పొందుకున్న వాళ్ళంతా ఆత్మసాక్షులు అయిన వాళ్ళంతా వీళ్ళందరూ ఏం చేసినారంటే ఆత్మలు అందరినీ గుర్తుపట్టేనారు ఆత్మలు ఎంతమంది అయితే కుష్ట కలిగిన వారు ఆత్మలు ఎంత ఎంతమంది అయితే అయితే ఉన్నారు కుంటి వారు ఉన్నారు మళ్ళీ వీళ్ళందరినీ వాళ్ళ ఆత్మలు గుర్తుపట్టినారు కాబట్టి వాళ్ళు సేవ చేశారు వాళ్ళ జీవితంలో అద్భుత రాజకాలు దేవుడు జరిగించినారు కదా వాళ్ళ ద్వారా కూడా అద్భుత రాజకాలు జరిగించారు అది కూడా ఒక ఎవిడెన్సే కదా మనకి అంటే దేవుడు చెప్తునడు అసాధ్యమైన వాటిని మీకు సాధ్యమయ్యేలాగా నేను మీకు నడిపిస్తాను అంటున్నాడు ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నిజ స్వరూపం మీద కనుకొని నువ్వు జీవిస్తావో అప్పుడే అంటే నువ్వు పైన వాటిని వెతికినప్పుడే ఆయనే ఆ మార్గంని చూజ్ చేసుకుని నువ్వు నడుచుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే ఆయన నీ లైఫ్ లో చేస్తానంటున్నాడు కాబట్టి మరి దేవుడు అదే అంటున్నాడు మనం చేయాల్సింది ఎట్లా విశ్వాసం ద్వారా నడుచుకోవాలి కానీ మన కళ్ళ ద్వారా కాదు అందరూ అంటారు కదా చూసి నమ్మాలి అని అంటారు కదా కానీ మన దేవుడు ఏమంటాడు చూసి నమ్మిన వారికంటే కంటే చూడని నమ్మని వాడు ఎంతో ధన్యులు అని అంటున్నాడు మళ్ళీ ఆయననే చెప్తున్నాడు దేవుడు ఈ విశ్వాసంలో మనం ఎట్లా ఎదిగింపబడాలా దేవుల్లో ఎట్లా నడవాలా అని కదా ఆయన కదా కొండని దూకమంటే పోయి సముద్రంలో పోయి దూకుతున్నానంటే ఉత్తన పోతున్నది ఆవు గిద్దినంత విశ్వాసం ఉంటే చాలు పోయి ఆ సముద్రంలో పడంటే పోయి పడుతుంది అని ఎందుకు చెప్పింది దేవుడు అంటే నీలో కొంచెం విశ్వాసం ఉన్నా నువ్వు ఇంకెక్కువ స్థిరపడతావు దైవంలో ఇంకెక్కువ ఎదిగింపబడ్డవు మోష ఎదగలేదా చెప్పండి ఐజియ ప్రవక్త ఎదగలేదా ఇరిమియ ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు ఎంతమంది శిష్యులు ఉన్నారు కదా అంటే వీళ్ళంత విశ్వాసంలో హోప్స్ ద్వారా నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళినారు నిరీక్షణ సో చివరి వరకు మన నిరీక్షణలో మనం స్థిరపడి ఉండాలా ఎందుకంటే ఈ నిరీక్షణ మనకు అన్నిస్తుంది ఈ తొమ్మిది ఆత్మ ఫలాలు కూడా ఈ నిడిక్షణ ద్వారానే మనం ఎప్పుడైతే వెయిట్ చేస్తుంటామో ఎప్పుడైతే మనం హోప్స్ పెట్టుకుని ఉంటామో ఎప్పుడైతే దేవుల్లో మనం ఇంకా ఎక్కువ నీలమైపోవాలా ఇంకా అనలో ఆయన కోసం రాకడ కోసం కనం కనుకొని జీవించాలంటే మనకి ఒకటే వెయిటింగ్ అబ్బా ప్రభా నువ్వు ఇంకా ఇంకా వస్తలేవని చల్లారిపోవడం కాదు నీ రాక కోసం నేను ఇంకా నేను ఎదురు చూస్తా నీ కోసం నేను కనుకొని జీవిస్తా అని మనం అట్లా ముందుకు వెళ్ళాలా లేదా చాలా మంది నేను నా లైఫ్ లో నా స్నేహితులు ఉన్నారు వాళ్ళు నాకు చెప్పినారు ఎట్లా అంటే ఏసు ప్రభు వస్తున్నాడని మేము దగ్గర నేను ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ లో ఉన్నప్పుడు విన్నా తర్వాత ఆఫ్టర్ దట్ ఫిఫ్త్ సిక్స్త్ లో విన్నా ఏసు ప్రభు రాక వస్తుంది దేవుడు తొందరగా వస్తున్నాడని అట్లా మేము వినుకుంటా వినుకుంటా వినుకుంటా ఇప్పటి వరకు ఉన్నాము ఇప్పటికీ మా ఫ్రెండ్ అంటది ఏసు ప్రభు వస్తున్నాడు వస్తున్నాడు అన్నా ఇంకా రాలేదేంటి ఏశప్రభు అని ఆమె నాకు ఒక క్వశ్చన్ వేసింది నేనైతే నాకు అర్థమైన మాటకు నేను చెప్పాల్సింది ఒకటే ఏసు ప్రభు ఎందుకు రాడు ఆయన జీవం కలగదు దేవుడు ఆయన కంపల్సరీగా వచ్చాడు మన ప్రకటనలో చెప్పింది దేవుడు అనేక నేత్రములు ఆయన చూశారు రొమ్మ కొట్టుకుని చూసారని దేవుని యొక్క వాక్యం చెప్పింది ఆయన డెఫినెట్ గా వస్తాడు ఫస్ట్ నువ్వు ఆయననే నీ హృద్యం ను స్వీకరించుకో అని చెప్పిన నేను ఏసు నీ హృదయంలో రావాలా అప్పుడు ఆయన నీళ్ళు వచ్చినట్లే నేను అట్లా చెప్పుకున్నా నా ఫ్రెండ్కి ఎందుకంటే మాకు తెలియని ఏజ్ మాకు తెలియదు ఏ ఏ టైంలో ఎట్లా నడుచుకోవాలో తెలియదు కానీ ఇప్పుడు ఆయనది సత్యం ఏందో తెలుసుకొని ముందుకు వస్తున్నాం కాబట్టి ఆ విశ్వాసంలో మేము వస్తున్నాము చాలా తెలుసా ఏ స్లో చాలా అరిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఆయన రాకడ కోసం కనుకొని జీవించి ముందుకు వెళ్ళేవారు ఎవ్వలేరు ఈ అపోసుల ఈ బైబిల్ ఉన్నవారు మాత్రమే ఇప్పుడు మన కళకి వచ్చినప్పుడు మనం కూడా ఆయన రాకడ కోసం కనుక్కొని జీవించాలి అంటే ఎంతమంది మనం విశ్వాసంలో ఇంకా ఫేత్ లో ఎదిగింపబడతామో మనం కూడా ప్రతిదీ సాక్ష్య రూపంగానే ఉండాలా కాబట్టి ఎందుకంటే జీవం వల్ల దేవుడు సాక్ష్యం ఆయనే నోటి నుంచి మనము సాక్ష్యం చెప్పుకోవాలా దేవుడు అనాలి మంచిది తను మంచోడు అని దేవుడి నుండి నుంచి రావాలి మంచి దాసురాలు మంచి దాసుడు కదా ఎందుకంటే ఫలములు ఆయనే కాబట్టి ఆయన నోటి నుంచి మనం అంటుకోవాలా వీళ్ళు విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉన్నారు యోగ విశ్వాసంలో చూడండి యోబు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా ఏది వచ్చినా అనే నోటి నుంచి ఒక పాపం కూడా చేయలేదని వాక్యంలో ఉంటది దేవుడే అంటాడు సాక్ష్యంగా మీ నోటి నుంచి యోబు నోటి నుంచి ఆ ఒక పాపం కూడా మాట్లాడలేదని ఉంటది ఫస్ట్ సెకండ్ వచనంలైనా మీరు చదవండి తెలుస్తుంది సో దేవుడే అంత సాక్ష్యం ఇచ్చిన యోబు విషయంలో మరి మన కోసం ఎంత సాక్ష్యం ఇవ్వాలో మనం గ్రహించుకోవాలి ఎందుకంటే ఆయన అన్నాడు పరిశ్రమల కంటే శాస్త్ర కంటే మీ నీతి అధిక్రమ కాని గడలా మనము పర్లో ఒక రాజ్యం ఉండము ఆ వాక్యం చెప్పబడుతుంది కాబట్టి శాస్త్రుల నీతి కంటే పరిశ్రమల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళకు ధర్మశాస్త్రములు ఉన్నాయో లేవో తెలీదు కానీ మన కాలంకి వచ్చేసరికి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉంది ఓల్డ్ ఉంది న్యూ ఉంది ఈ రెండు మనం ధ్యానించిన వారి కాబట్టి ఈ రెండింటిని మనం అనుసరించి కాబట్టి ఇంకా వాళ్ళ నీతి కంటే మన నీతి అంట అధికముగా ఉండాలి అని చెప్తుంది ఎందుకంటే ఆ పోస్టులు చేసిన దేవుడు ఇచ్చిన శిల్వ మరణము అధి జ్ఞాపకం చేసుకోవాలా మళ్ళీ ఆ పోస్టులు ఎట్లా దేవుని యొక్క దాంట్లో విశ్వాసంలో నిరీక్షణలో విశ్వా అన్నిట్లో వాళ్ళు ఎట్లా ఎదిగింపబడ్డారో అది మనం జ్ఞాపకం చేసుకోవాలా వాళ్ళు మనలాగా సాధారణమైన మనుషులే వాళ్ళంతా సేవ చేసారు బుల్ తినందులాగా మనం ఎందుకు మనం క్వశ్చన్స్ వేసుకోవాలి మన లైఫ్ కి మనం నేనైతే వేసుకుంటా కానీ నేను దేవుని అడుగుతా నేను వెళ్ళాల ప్రభా వాళ్ళలాగా నేను కూడా తయారు కావాలని దేవుని మనం అడుగుతుంటాము కాబట్టి మనం అడుగుతాము నోటి నుంచి అన్ని చేయగలుగుతాము కానీ మనకు క్రియలో ఉండదు నాదైతే ఉండదు క్రియలో నేను దేవుని అర్థం అడుగుతా నేను మాటలలా కాదు ప్రభావం క్రియలనే చేసి చూపించాలా నేను దేవుని ఇది అడుగుతా చాలా మట్టుకు అది చేయడానికి పోతుంటే ప్రతి సమస్య మనకు ఉంటే వాటి మీద మనకు విజయం ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు అని ఈ వాక్యం చెప్తుంది మెయిన్గా ఏంటంటే శ్రేష్టమైన బలి మనం దేవునికి ఇవ్వాలా మనకు విశ్వాసం ఉండాలా నిరీక్షణ ఉండాలా నిజ మనం వెతకాలా ఆల్రెడీ మనకు నిజ స్వరూపం తెలుసుకోదని వదిలేసుకోవద్దు ఇంకా నిజ స్వరూపాన్ని ఇంకా ఎక్కువ చూడాల అట్లా చూస్తేనే ఇంకా మనము ఎదిగింపబడతాము అండ్ వాక్యం నానబడతాము అండ్ వాక్యలు హృదయాలు పలకలేకపోయినా మనం రాసుకోవాలా కదా ఇర్మి మన హృదయంలో ప్రతి పాపం అంట రాయబడి ఉంటుందంట ఆ పాపం అంతా వెళ్ళిపోవాలంటే హృదయాలు పలకలేకపోయినా మనము దేవుని యొక్క వాక్కలు రాయబడి ఉండాల కంఠభూషణం మనం ఆ శ్రమల దినాలు ఆ సమస్యలు మనకు కూడా వాటి మీద మన విజయం పొందాలంటే నిరీక్షణ మనకు కావాల్సిందే విశ్వాసం కావాలా నిరీక్షణ కావాలా చివరి వరకు ఆయన రాజ్యంలో మనం నివసింపబడాల అని మనం ప్రార్థన చేసుకుందాం మరి దేవుడు చిన్న వాక్యం గురించి వాళ్ళు ప్రేమల దేవా కృపణ దేవా యేసు ప్రభాని లెక్కలేని బంధనాల దేవా యేసు ప్రభ మరి ఆ కాలంలో ఈ కాలంలో నిన్న నేడు నిరంతరం మేకరీతి కలిగిన దేవుడు నీవే ప్రభ దేవా టైంలో నీ యొక్క పరిశుధాత్మ ద్వారా వాళ్ళతో మీరు నడిపించారు ఈ రోజు కూడా ప్రభ నీ యొక్క పరిశుధాత్మ ద్వారానే మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి ప్రభా నీ పరిశుధాత్మ ఎల్లప్పుడూ మాలో నివసించాలా దినదినం నూతన పరిశుధాత్మ మేము పొందుకుంటూనే ఉండాలా కడవరి భాష మా మీద కుమరించండి మేము దహించి అగ్నిలాగా తయారు కావాలా ప్రభా మా క్రియారూపంగా కూడా ప్రభా మేము మార్చుకోవాలా ప్రతిదీ కూడా ప్రభా నీ చిత్తాన్ని అనుసరించి మేము నడుచుకోవాలా దేవ ప్రార్థనలు చేస్తున్నాము కానీ క్రియమాల్లో లేకపోతే ప్రభా మేము ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యాలు ధ్యానించినా ఏది చేసినా అది వ్యర్థమే కాబట్టి ప్రభా మాకు అలా కావద్దు ప్రభా ప్రార్థన తగ్గట్టుగా వాక్యం తగ్గట్టుగా మేము జీవించాలి ప్రభా నీ వాక్యాను సరైన మేము నడవాలా ఎంతకన్నా మేము వాక్యాలు వినుకుంటేనే ఉన్నాం ప్రభా కానీ మాలో క్రియ లేదు మమ్మల్ని క్షమించండి కాబట్టి ప్రభా నీ యొక్క క్రియ కాబట్టి ప్రభా నువ్వు ఎట్లా రోజు చూపించిన ప్రతి ఎవిడెన్స్ ఇచ్చి మేము కూడా అట్లా నడుచుకోవాలి కాబట్టి ప్రభా మా ప్రార్థనలో మరి మాలో ఉన్న ప్రతీది నీ చిత్తాంశాలు మేము నడవాలా మా క్రియలు నీలో ఉండాలా ప్రభా క్రీస్తు పులు మేము నడుచుకోవాలా పైన వాటి మేము వెతకాలా నిజ స్వరూపాన్ని మేము ఇంకా ఎక్కువ చూడాలా కాబట్టి మాకు ముందుకు నడిపించండి నువ్వు ప్రతి రోజు కలిగిన దేవుడు కాబట్టి ప్రభా మేము కూడా ప్రతి రోజు కలిగి నడుచుకోవాలా ప్రభా దేవ నీవే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం విశ్వాసంలో మేము అంచులంచులుగా ఎదగాల ఆత్మీయమైన జీవితంలో మేము ఇంకా ఎక్కువ ఎదిగింపబడాలి ప్రభా కాబట్టి ప్రభా మేము ప్రతి వారిని ఆత్మలో గుర్తుపట్టాలా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి దేవ పరలోక జ్ఞానం మాకు అనుగ్రహించండి ఇచ్చి దాని నడిపించండి నిరీక్షణ కలిగి మేము నడుచుకోవాలా హోప్స్ కలిగి మేము ఉండాలా నీ అక్కడ పర్యంతం వరకు కూడా ప్రభా మేము సహించాలా నీ రక్షణ మేము పోగొట్టుకోకుండా ప్రభా నువ్వు ఇచ్చిన రక్షణ గట్టిగా పట్టుకోవాలి ప్రభా కాబట్టి ప్రభా మరి వరకు ప్రభావ మేము సహించాలా అప్పుడే రక్షింపబడను అని అన్నావు కాబట్టి ప్రభా మేము సహించాలా మేము రక్షింపబడాలా మీ యొక్క ప్రేమ ఎల్లప్పుడూ మాలో ఉండాలా ప్రభా కాబట్టి ప్రభా మేము విశ్వాసంలో అంచిన వేదికలాగా సహాయపడమని ప్రార్థిస్తున్న తండ్రి దేవాయచు ప్రభా నీ రాకడ కోసం మేము కనుక్కొని జీవించాలా దేవా మాకు సమయం ఇస్తునో ఆ సమయాన్ని బట్టి మేము ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళాలా మేము ఇంకా ప్రభా ఆత్మీయమైన ప్రపంచాలు మేము చూడాలా మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిష్టం తండ్రి దేవాయచు ప్రభా ఈ లోకాన్ని మేము తృణీకరించుకోవాలా ఆత్మీయమైన జీవితంలో మేము ఎంటర్ కావాలా ఆత్మీయమైన జీవితంలో ఉన్న ప్రతిదీ మేము చూడాలా ప్రభా నీ సృష్టిని మేము చూడాలా ప్రభా నువ్వు ఎంతో గానం సృష్టించిన దిగుడో ప్రభా కాబట్టి ప్రభా మేము ప్రతిదీ చూడాలని అంటే ప్రభా మేము పైన వాటిని మేము వెతకాల దేవ ఆత్మీయమైన జీవితంలో మేము మెదిగింపబడాలా కాబట్టి ప్రభా మేము దినదినం చనిపోవాలా ఏసుకృసులో మేము బ్రతకాల ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టంలా తండ్రి దివా విరిగి నలిగిన హృదయం మాకు శ్రేష్టమైన బలిలు మేము అరిపింపాల అరిపింపచ్చల ప్రభా దేవాచు ప్రభా మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఇను సువాసనని అందాల ప్రభా అట్లా మేము ప్రార్థన చేసేలాగా సాయపడమని ప్రార్థిస్తాం నా తండ్రి దేవా యచు ప్రభా మరిని మీరే మాకు తో ప్రతి వారికి కూడా ప్రభా విశ్వాసంలో ఎదిగింపబడేలాగా సాయం చేయండి నిరీక్షణ కలిగి నడుచుకునేలాగా సాయపడమని తండ్రి నీ రాకడ కోసం ప్రతి సిద్ధపడి ముందుకు వెళ్ళేలా ప్రభా ప్రతి సేవకులను దీవించాలని ఆశించి సేవ జీవితం ఫలిపడుతని దయచండి ప్రభా ప్రతి వారిని ఒక జ్ఞాపకం చేసుకుని నీ రాకరికి ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని ఏచుక్రీస్తు నామంలో ప్రార్థిష్టం తండ్రి ఆమె మన ప్రవణేశ మన ప్రవణేశ్వస్తు కృప కనికరము ప్రేమ సమాధానము నడిపి మనందరికీ లోకమండ శాఖల పరిశుద్ధులకి సదాకాలం చూడండి నడిపించేలాక ఆ మేన్స్